اهلا السلام عليكم ورحمه الله وبركاته وعليكم السلام بسم الله وعلى ربنا نستعينه ونستغفره ونعوذ بالله من شرور انفسنا وسيئات اعمالنا من يهده الله فلا مضل له ومن يضلل فلا هادي له واشهد ان لا اله الا الله وحده لا شريك له واشهد ان محمدًا عبده ورسوله اما بعد فان خير الحديث كتاب الله وخير الهدى هدي محمد صلى الله عليه وسلم وشَر الأمور ما اعتقدتها وكل محدثة بدعة وكل بدعة ضلال وكل ضلالة في النار اعوذ بالله السميع العليم من الشيطان الرجيم يا ايها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن الا وانتم مسلمون يا ايها الناس اتقوا ربكم الذي خلقكم من نفس واحده وخلق منها زوجها وبث منهما رجالا كثيره رجالاً كَثِيرًا وَنِسَاءً وَاتَّقُوا اللَّهَ اللَّهَ اللَّهَ الَّذِي تَسَاءَلُونَ بِهِ إِنَّ الله كَانَ عَلَيْكُمْ رَقِيبًا يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا اتَّقُوا ఏదైనా పెళ్లి చేయబోతున్నారా అని అనుకోకండి సర్వసామాన్యంగా ఏదైనా సభ ఆరంభం ఏదైనా మాట మాట్లాడే ముందు ప్రవక్త సలహు అలీ వసల్లం ఈ సందర్భాలలో సంక్షిప్తమైన మనం చదివి ఆ మాట ఆరంభిస్తూ ఉంటాము సోదర మహర్షి మన వాస్తవానికి టెక్నాలజీ ఇంత అభివృద్ధి చెందినప్పటికీ కూడా దీనిని సర్వసామాన్యంగా అధిక సంఖ్యలో ప్రజలు అల్లాహకు ఇష్టం లేని విషయాల్లో దానిని వాడుతున్నారు ఈ రోజుల్లో అనేక మంది ప్రజలు సోషల్ మీడియాను ఈ టెక్నాలజీని అల్లాహకు ని విషయాల్లో గడుపుతున్నారు యూజ్ చేస్తున్నారు వాడుతున్నారు వారందరిలోకెల్లా మీరు మనము మరియు మనలాంటి ఈ శుభ కార్యాల్లో అల్లా యొక్క ధర్మ వ్యాప్తి కొరకు అల్లా సత్య ధర్మం నేర్చుకోవడానికి ఎవరైతే దీనిని ఉపయోగిస్తున్నారో వాస్తవానికి సోదరులారా అలాంటి వారి కొరకు అలాంటి వారి కొరకే కరుణ కటాక్షాల ద్వారాలు తెలువబడతాయి అలాంటి వారి పాపాలు వండించబడతాయి ఇంకా అనేక అనేక అనతలు లాభాలు విశిష్టతలు తెలుపబడ్డాయి ఈ రోజు నుండి అల్లాదయ కరుణ కటాక్షాలు మనపై ఉన్నంత వరకు ఇంకా ముందు రోజుల్లో మనం ఒక ముఖ్యమైన చాలా మంచి పుస్తకం చదవబోతున్నాము అహబూబకర్ హఫీదహుల్లాహ్ సంక్షిప్తంగా రెండు మాటల్లో దాని యొక్క పరిచయం మీ ముందు ఉంచారు మరియు ఈనాటి మా ఈ స్పెషల్ ప్రోగ్రామ్ గురించి ఏ ఇమేజ్ మరియు పోస్ట్ తయారు చేసి గ్రూప్లలో పంపడం జరిగిందో అందులో కూడా ఈ అంశం గురించి ప్రస్తావించడం జరిగింది ఈ అంశాన్ని నేను మీ ముందు పరిచయం చేస్తూ ఓ రెండు మాటలు చెప్పాలనుకుంటున్నాను మీరు శ్రద్ధ వహిస్తారని ఆశిస్తున్నాను ఇస్లాం ధర్మం అని మనం ఏదైతే ఈ ఇస్లాం ధర్మంలో అల్లాహు స్వయంగా మరియు తన ప్రవక్త మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం ద్వారా మనకు ఎన్ని విషయాలైతే బోధించాడో వాటిని మనం రెండు రకాలుగా అర్థం చేసుకోవచ్చు కొన్ని మంచి పనులు చెయ్యండి అని చెప్పాడు సర్వసామాన్యంగా వాటిని మనం ఆదేశాలు అహ్కామాత్ ధర్మ సమ్మతమైన పనులు అని అంటూ ఉంటాము మరికొన్నిటిని చేయకండి అని చెప్పాడు చెయ్యకండి అని చెప్పాడు ఈ చెయ్యకండి అని ఏదైతే చెప్పాడో వీటినే వారింపు వీటినే మనూఆ్ మొహర్రమాక్ సర్వసామాన్యంగా మనం నిషిద్ధతలు అని కూడా అంటూ ఉంటాము అయితే అల్లాహ ఇచ్చిన ఆదేశాలను పాటించి మనం ఎలాగైతే అల్లాహను ఆరాధిస్తున్నామో అలాగే అల్లా వారించిన నిషిద్ధం చేసిన విషయాల నుండి దూరం ఉండి కూడా మనం అల్లాను ఆరాధించాలి అర్థమైందా చెప్పిన విషయం చెయ్యండి అని ఏ పనులైతే మనకు చేయడానికి ఆదేశించాడు అవి చేస్తు మనం మనకు పుణ్యం దొరకాలి మనకు స్వర్గం లభించాలి మనం అల్లా యొక్క అసంతృష్టిని పొందాలి అని మనం కోరుతూ ఏదైతే ఆ మంచి పనులు చేస్తామో అలాగే అలాగే ఏ పనుల అల్లా మనల్ని వారించాడో ఏ పనులు మనపై నిషిద్ధావించాడో వాటిని చేయకుండా వాటికి దూరంగా ఉంటూ అల్లాహ మనతో సంతృప్తి కావాలి అల్లాహ మనకు స్వర్గం ప్రసాదించాలి ఈ పనుల నుండి మనం దూరం ఉండి అల్లా యొక్క అభీష్టాన్ని పొందాలి అన్నటువంటి సదుద్దేశం మనకు ఉండాలి ఎందుకంటే ఈ రోజుల్లో మనం సమాజంలో చూస్తూ ఉన్నాము కొందరు ఉదాహరణకు నమాజ్ చేసే విషయంలో మంచి ఇంట్రెస్ట్ అరే నమాజ్ అది ఇస్లాం యొక్క రెండవ అది చాలా వినిగా ఉన్న విషయం అందులో మనం వెనుక ఉండకూడదు అన్నటువంటి సద్భావంతో నమాజ్ చేస్తున్నారు కానీ మళ్ళీ వారి జీవితంలో మనం చూస్తే వడ్డీ కూడా తింటున్నారు కొందరు ఉన్నారు పాటలు వింటున్నారు ఇంకా వేరే కొన్ని నిషిద్ధ కార్యాలకు పాల్పడుతున్నారు ఇలా ఎందుకు జరుగుతుంది అల్లా ఇచ్చిన ఆదేశాలను పాటించి మనం అల్లా యొక్క అధిష్టాన్ని పొందాలి అల్లా యొక్క సంతృష్టిని పొందాలి స్వర్గం కొరకు ఆ పనులు చేయడం మంచివి తప్పనిసరివి అని ఏదైతే భావిస్తున్నారో అలాంటి సద్భావన ఈ నిషిద్ధతల దూరం ఉండే విషయంలో వారికి లేదు అలా కాకూడదు మనం అల్లాహుత ఏ పనులు చేయమన్నాడో అవి ఏ మంచి ఉద్దేశంతో చేస్తున్నావో అల్లా చేయకండి అని చెప్పిన వాటికి కూడా అలాంటి ఉద్దేశంతోనే దూరముండడం తప్పనిసరి అందుకొరకే ఈ పుస్తకం ఎలాంటి నిషిద్ధతలు వీటి నుండి అనేక మంది ప్రజలు చాలా అశ్రద్ధగా ఉన్నారు అలాంటి వాటిని కొన్ని ప్రస్తావించడం జరిగింది అయితే ఈ ఆ పనులు ఏమేమిటి అవి మనం తెలుసుకోబోయే ముందు ఆ పనులు ఏమేమిటి అవి మనం తెలుసుకోబోయే ముందు ఈ హలాల్ హాం నిషిద్ధతలు మరియు ధర్మ సమ్మతములు ఈ అంశానికి సంబంధించి కొన్ని మూల విషయాలు తెలుసుకోవడం చాలా అవసరం ఏంటి ఆ మూల విషయాలు వాటిలో మూల విషయాలు ఏంటంటే అల్లాహు తాలా తన ఇష్టంతో తన యొక్క అధికారంతో మనకు కొన్ని పను పనులు హలాల్ చేశాడు మరికొన్ని పనులు నిషిద్ధంగా ఉంచాడు మరికొన్ని హద్దులు నిర్ణయించాడు సహీ హలో ఉంది ఈ భాలోనే ఇమా అలై అర్బ నవలో ప్రస్తావించారు అలాగే ఇమాం హాఫిజల్లా కూడా వచ్చి ఉంది ఆ రెండు హతీల సారాంశాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను అల్లాహుతాల కొన్ని విధులను విధిగా వచ్చాడు మీరు వాటిని వృధా చెయ్యకండి ఆ విధులను మీరు పాటించకుండా దూరంగా ఉండడం అలా చేయకండి తప్పకుండా వాటిని పాటించే ప్రయత్నం చేయండి అల్లాహుతాలా కొన్ని హద్దులను నిర్ణయించాడు మీరు వాటిని దాటిపోకండి మరియు అల్లాహో తాలా కొన్ని విషయాలను మీపై నిషిద్ధం చేశాడు మీరు వాటికి పాల్పడకండి మరి కొన్ని విషయాలలో మౌనం వహించాడు అల్లాహో అం బికు మీపై కరుణించి మరో ఉంది అది మీ కొరకు ఆఫియత్ సంక్షేమం కుశలం మీరు అల్లా వైపు నుండి ఇవ్వబడినటువంటి ఈ కుశలతాన్ని ఈ ఆఫియత్ను ఈ సౌఖ్యాన్ని మీరు స్వీకరించండి దానికి గుర్తు చెప్పుకోండి అల్లాహు సహదు మరచిపోయి మరచిపోయి ఏదో ఇలాంటి కొన్ని విషయాల నుండి మౌనం వహించలేదు ఆయత్ నంబర్ అరవై నాలుగు ఎన్నటికీ మరిచిపోయేవాడు కాదు అల్లా నిషేధించిన వాటికి పాల్పడకూడదు సుమా ఈ విషయం జాగ్రత్తగా గుర్తుంచుకోండి అల్లా నిషేధించిన వాటికి పాల్పడకూడదు ఎవరైతే నిషేధించిన వాటికి పాల్పడుతారో వారి గురించి అల్లాహ్ యొక్క హద్దులను అతిక్రమిస్తారో దాటి వెళ్ళే ప్రయత్నం చేస్తారు అతను స్వయంగా తమపై అన్యాయం చేసుకున్న వాడు అవుతాడు స్వయానికి తనపై దౌర్జన్యం చేసుకున్నవాడు అవుతాడు మీరంత శ్రద్ధగా వింటున్నారు కదా ఆరా పని చేస్తున్నాడు అని అంటే ఇక్కడ మనకు ఈ సూర్య తలా ద్వారా మొదటి నష్టం ఏమేర్పడింది చెప్పండి ఒకసారి మీరు మనస్స ఏమీ తనపై చెప్పండి మనల్ని దౌర్జన్యం చేసుకున్నట్లే ప్రతి మనిషి ఎవడైతే ఒక పాపానికి అల్లా నిషేధించిన దానికి పాల్పడుతున్నాడో వాస్తవానికి అతడు తనపై దౌర్జన్యం చేసుకున్న వాడవుతున్నాడు తనపై అన్యాయం చేసుకున్న వాడు అవుతున్నాడు అల్లాహోక్మర అల్లాహక్బర్ ఇంత నష్టమో గమనించండి ఈ రోజుల్లో ఈ భావన ఎంతో మందిలో లేనే లేదు కదా నేను ఒక పాపానికి ఒడిగట్టి నాపై నేను దౌర్జన్యం చేసుకున్నాను అని ఎవరైనా భావిస్తున్నాడా అలా అలాంటి భావన కలిగింది అంటే అల్హమ్దుల్లా అతడు దాని నుండి దూరం ఉండడానికి ప్రయత్నం చేయగలుగుతాడు ఇక విషయం వచ్చింది కనుక చెప్తున్నాను ఎవరైతే అల్లాహద్దులను మితిమీరుతారో ఎవరు ఇలాంటి నిషేధాలకు పాల్పడుతారో వారు గమనించాలిపై తాము దౌర్జన్యం చేసుకుంటున్నారు ఇది ఏమనిపిస్తుంది ఏమర్థమవుతుంది ఎవరైతే ప్రవక్త సల్లూ అలహి వసల్లం యొక్క సున్నత విధానంలో తలాక్ ఇవ్వకుండా తనిష్టానుసారం తొందర పాటులో ఏదో నోటితో చెప్పేస్తాడు నాకు ఇవ్వబడినటువంటి గొప్ప అధికారం అనుకోని అలాంటి వాడు అలాంటి వాడు వాస్తవానికి తనపై అన్యాయం చేసుకుంటున్నాడు దౌర్జన్యం చేసుకుంటున్నాడు అన్న విషయం గ్రహించాలి నిషేధాలకు పాల్పడడం ఇంత ఘోరమైన విషయము సూర తుని సూర నంబర్ నాలుగు ఆయన నంబర్ పద్నాలుగులో కూడా మీరు తెలియబడి అలా తా తెలియబరిచాడు ومن يعص الله ورسوله ويتعدى حدوده يا بريته اللهకు ఆయన ప్రవక్తకు అవిధేయత చూపుతారో ወయతఅద హుదుద అల్లాహ్ హద్దులను ఉల్లంఘిస్తాడో యుద్ఖిలుహు నారన్ ఖాలిదన్ ఫీహా అల్లాహ్ తాలా అతమి నరకములో ప్రవేశం పజేస్తాడు అందులో అతడు అల్లా నరకం నుండి ఎవరైతే ప్రతిరోజు మూడు సార్లు అల్లాహు ఓ అల్లా నేను మీతో స్వర్గం గురించి వేడుకుంటున్నాను ఓ అల్లా నన్ను నరకం నుండి కాపాడు రక్షణ కల్పించు అని ఎవరైతే ఇలా దువాడు సార్లు చేస్తారో అల్లా అతన్ని నరకం నుండి దూరం స్వర్గం నరకం ఈ రెండు కూడా అతని గురించి సిఫారసు చేస్తాయి అందుకరకు స్వర్గాన్ని మూడు సార్లు కోరుతూ ఉండాలి నరకం నుండి రక్షణ కోరుతూ ఉండాలి రక్షణ కోరుతున్నప్పుడు మనం పాపాల గురించి గుర్తు చేసుకోవాలి క్షమాపణ కోరుకుంటూ ఉండాలి మరో హెచ్చరిక ఇందులో ఏమి ఇవ్వడం జరిగిందో గమనించండి అదే ఆయతలు పద్నాలుగు మరియు ఇలాంటి వారికి చాలా అవమానకరమైన శిక్ష కూడా ఉంటుంది ఈ విధంగా ఈ రెండు ఆయుతలలో మీరు గమనించారంటే ఎన్ని నష్టాలు ముందుకొచ్చాయో ఒకసారి లెక్కించండి ఎవరైతే హరాం విషయాలకు నిషిద్ధతలకు పాల్పడతారో వారు తమపై దౌర్జన్యం చేసుకున్న వారు ఇది ఒకటి అల్లా అతన్ని నరకములు ప్రవేశింపజేస్తాడు మూడో నష్టం అందులో అతడు శాశ్వతంగా ఉంటాడు నాలుగో నష్టం ఏంటి అదాబు ము అతనికి చాలా అవమానకరమైన చాలా అవమానకరమైన శిక్ష ఉంటుంది కనీసం ఈ నాలుగు విషయాలను ఎల్ల వేరులో మనం గుర్తుంచుకుంటే ఇన్షాల్లా ప్రతి హరాం విషయానికి మనం దూరం ఉండగలుగుతాము ఇక రండి ఈ హరాం విషయాలలో మనం తెలుసుకోవాల్సింది మరొక విషయం ఏంటంటే అలై వసల్ హరాకు దూరం ఉండాలని చెప్పారు తెలిసిన వెంటనే మరియు విధిగా ఉన్న విషయాలు మనకు చేయవలసిన విషయాలు శక్తి ప్రకారంగా చేస్తూ ఉండండి అని చెప్పారు సహి ముస్లిం హెంబర్ పదమూడు వందల ముప్పై ఏడు మా నహైతు నేను ఏ విషయాల నుండి మిమ్మల్ని వారించానో ఆ విషయాల నుండి మీరు దూరం ఉండండి గురించి నేను మీరు మీ దానిని ఆచరించండి అయితే ఇక్కడ గమనించారా శక్తి ప్రకారంగా మనల్ని మనం మంచి పనులు చెయ్యాలని ఆదేశించడం జరిగింది కాని అదే చెడు విషయాలు అయ్యేది నిషిద్ధతలు అయ్యేది ఏమంటున్నారు ప్రవక్త సదస్సుల వారు దేని నుండి మిమ్మల్ని నేను వారించాను ఇది చెయ్యకండి అని చెప్పాను మీరు దాని నుండి దూరంగా ఉండండి దానికి పాల్పడకండి ఇక సమాజంలో మనం కొందరిని చూస్తున్నాము అల్లావతల మనందరికీ హిదాయ సన్మార్గం ప్రసాదించుగాక అలాంటి వారిలో మనల్ని చేర్చేర్చకుండా కాపాడుగాకూ మనం సమాజంలో కొందరు చూస్తాము మనోవాంఛల్ని అనుసరిస్తూ ఉంటారు వారు కోరికలను అనుసరిస్తూ ఉంటారు విశ్వాస వారు చాలా బలహీన హృదయులు జ్ఞానం కూడా ధర్మా ధర్మానికి సంబంధించిన జ్ఞానం కూడా ఎక్కువగా నేర్చుకోలేదు వారు నిశిత విషయాల గురించి అరే వడ్డీ హరామండి చాలా ఇది తాగకూడదు హరాం అది చూద్దాం ఇది నిషిద్ధం ఇంటి పాటలు వింటున్నారా వినకూడదు ఇది నిషిద్ధం ఇలా అది హరాం ఇది హరాం అని ఎప్పుడైతే వింటూ ఉంటారో ఏంటి ఇది ఇలాంటి జీవితం ప్రతిది నిషిద్ధమా ఈ విధంగా వారికి వారు చిదురుకుంటూ చాలా ఇస్లాం మంచి ధర్మం కాదేమో అన్నటువంటి తప్పుడు భావనలు వారు పట్టి ఉంటారు కాదు మరికొందరు తమకు తాము ఎంతో జ్ఞానవంతులని భావించి అరే ఇంత రిస్టన్ ఉంచపెట్టకండి మీరు ఇస్లాం చాలా విశాలమైన ధర్మం ఇస్లాంలో చాలా అల్లారకులమి క్షమించేవాడు కరుణించేవాడు ఇంతగా మీరు అది చేయకండి ఇది చేయకండి మాటి మాటికి చెప్పకండి అని అంటారు అయితే ఇలాంటి వారు అల్లా యొక్క ధర్మంలో తమ కోరికలను జప్పించి చేర్పించి అల్లా యొక్క ధర్మంలో మార్పు చేయాలన్నటువంటి చెడు పనికి దిగుతున్నారు కానీ ఆ విషయాన్ని వారు గ్రహించడం లేదు అసలు విషయం ఏంటంటే అల్లా యొక్క శక్తి సామర్థ్యాలు అల్లా యొక్క ఔన్నత్యం అల్లా యొక్క గొప్పతనం వారు తెలుసుకోవడం లేదు ఎలాగైతే అల్లా ఆదేశించడంలో అద్వితీయుడు ఎవరు సాటి లేరు అలాగే నిషేధించడంలో ఏదైనా పని చేయకండి అని చెప్పడంలో కూడా అల్లా అద్వితీయుడు అల్లా తనకు ఇష్టమైనది చెయ్యండి అని చెప్తాడు తనకు ఇష్టం లేని దాని గురించి చెయ్యకండి అని చెప్తాడు అల్లా ఆజ్ఞను సంతోషంతో స్వీకరించాలి దానిని మనం అని దానిని మరియు దాని గురించి అని అనే హక్కు కూడా లేదు వాస్తవానికి ఈ మాట ఏదైతే నేను చెప్తున్నానో కొంచెం శ్రద్ధ వహించండి మీరు అల్లా సర్వశక్తిమంతుడు తాను కోరినట్లు తాను కోరినట్లు ఆదేశం ఇవ్వగలుగుతాడు అల్లా ఇచ్చే ఆదేశంలో మనం జోక్యం చేసుకోవడానికి మనకు హక్కు లేదు మనం అల్లా యొక్క దాసులము గనక దాసుని పని ఏంటి వాట్ ఈస్ దాబ్ ఆఫ్ లేబర్ చెప్పండి దాసుల ఒక యజమాని మాటను నమ్ముతావా లేదా కంపెనీలలో ఫ్యాక్టరీలలో ఎక్కడ మనం ఏం పని చేసినా గానీ అరే అర్థం కాకుండా గానీ కొన్ని సందర్భాలలో చేయడానికి సిద్ధం అవుతాము ఇహలోకంలో చిన్నపాటి జీతం కొరకు ఏదో ఒక చిన్న చిన్నపాటి శాలరీ గురించి మనం యజమాని మాటను అంతగా నమ్ముతాము పాటించే ప్రయత్నం చేస్తాము మరి అల్లా ఇచ్చిన ఆదేశాల పట్ల అల్లా నిషేధించిన వాటి గురించి మనం జోక్యం చేసుకోవడానికి ఏం ఒక్కసారి గమనించండి అంతేకాదు ఎవరైతే ఇలాంటి పొరపాటుకు పాల్పడుతున్నారో వాస్తవానికి వారు అల్లా గ్రంథంలోని పురాన్ సురత్ అంబర్ ఆరు ఆయన నూట పదిహేను ను కూడా గ్రహించలేకపోయారు వారు అలా ఏమంటున్నాడు చూడండి నీ ప్రభు యొక్క మాట నీ ప్రభు యొక్క వాక్కు సత్యం రీత్యా న్యాయం రీత్యా అల్లా ఇచ్చిన ఆదేశం ప్రతీది కూడా అల్లా తెలిపిన ప్రతి విషయం సత్యం అందులో ఎలాంటి సందేహానికి సంశయానికి తావులేదు ని ఏదైతే ఆదేశించాడో అది న్యాయమైనది దానికి భిన్నంగా ఉన్న ప్రతీది అందులో న్యాయం లేదు అల్లా ఏ విషయాల నుండి వారించాడో అవన్నీ కూడా అసత్యం చెడు అయిన దాని నుండే మనల్ని వారిస్తాడు దూరం ఉండాలని చెబుతాడు అంతేకాదు అల్లా యొక్క వాక్కులో అల్లా యొక్క ఆదేశాలను మార్చేవాడు ఎవడు లేడు అల్లాహోప్లో ఉంది అందుకొరకు మనం అల్లా యొక్క శక్తి సామర్థ్యాలను ఔన్నత్యాలను గ్రహించాలి గమనించాలి సోదరున్నారా ఈరోజు జీతం ఇచ్చేవాడు ఆ యజమాని ఆ ఓనర్ ఆ సేట్ అతన్ని ఎంతగా గౌరవిస్తారో అందుకొలకే అతని ఆదేశాలు అతడు చేయవద్దు అని చెప్పిన వాటికి దూరంగా ఉంటారు కానీ అల్లా యొక్క ఔన్నత్యాన్ని అల్లా యొక్క శక్తి సామర్థ్యాన్ని మనం గ్రహించలే గ్రహించలేము గనక అల్లా ఆదేశాల్లో జోక్యం చేస్తున్నాము అల్లా యొక్క కూడా జోక్యం చేస్తున్నాము మీరు చెబుతున్న మాటలన్నీ కూడా వినేవాడు అల్లాహు మీరు చేస్తున్న పనులన్నిటి గురించి అల్లాహుతాలా చాలా సమక్ష సూక్ష్మంగా తెలిసి ఉన్నవాడు అయితే అల్లాహుతాలా ఈ హలాల్ హమ్ ధర్మసమ్మతం మరియు నిషిద్ధత విషయంలో ఒక నియమం కూడా తెలిపాడు సూరతుల్ ఆరాఫ్ సూర నంబర్ ఏడు ఆయత్ నంబర్ నూట యాభై దానిని మీరు ఒకసారి గ్రహించండి ఏంటి ఆ నియమం దీన్ని చేసుకోవాలి మనం మన మదిలో నాటుకోవాలి అల్లాహుతాల దేనినైతే మన కొరకు హలాల్ చేశాడో అందులో మనకు మేలు మంచి మరి దేనినైతే అల్లా మన కొరకు హాం చేశాడో నిషిద్ధంగా వచ్చాడు అది మన కొరకు చెడు అందులో కీడు అందులో నష్టం అని భావించాలి కొన్ని సందర్భాలలో మనకు అర్థం కాకపోయినా గాని ఎందుకంటే ఇస్లాం మన ధర్మాన్ని మన బుద్ధి జ్ఞానాలను మన యొక్క మానాలను నికి వచ్చింది గనక ఇందులో నష్టం ఏ విధంగా కలిగినా వాటి నుండి మనల్ని దూరం ఉంచుతుంది వాటిని మన కొరకు చేస్తుంది హలాల్ హరా విషయంలో మరో చాలా ముఖ్యమైన విషయం తెలుసుకోవడం చాలా అవసరం ఈ రోజుల్లో ఈ విషయం ఈ విశ్వాసం ఈ నమ్మకంలో కూడా మనలో చాలా మంది వెనక ఉన్నారు ఏంటి అది ఏ దానినైనా హలాల్ చేసే దీనినైనా హేసే హక్కు కేవలం అల్లాహకు మాత్రమే ఉంది అల్లాహ తన ఇష్టంతో తన ప్రవక్తకు కొన్ని సందర్భాలలో ఈ అధికారం ఇస్తాడు లేదా మరో మాట చెప్పాలంటే అల్లాహకే అధికారం ఉంది కాని అల్లాహ్ విషయం ప్రభక్త నోట కూడా చెప్పిస్తాడు ఇక ఎవరైతే ఈ హక్కు వేరే ఎవరికైనా ఉంది భావిస్తారో వారు ఎంత ఘోరమైన పాపానికి పాల్పడుతున్నారో తెలుసా వాస్తవానికి వారు అవిశ్వాసానికి గురి అవుతున్నారన్నటువంటి పెద్ద ఘోరమైన పాపంలో పడుతున్నారు వారే కాదు అల్లా హు కాకుండా ఇంకా వేరే ఎవరికైనా ఇలాంటి హక్కు ఉన్నది అని నమ్మేవారు కూడా శ్రేయంగా హుసుకునేవారు కాదు తీసుకునేవారు పాపంలో విశ్వాసంలో పడుతున్నారు ఎవరైతే ఇలాంటి హక్కు ఫలానా వారికి ఉంది అని సత్యంగా నమ్ముతున్నారో అలాంటి వారు కూడా అవిశ్వాసంలో పడిపోతారని నేను చెప్పడం లేదు అస్తఫుల నాకేమో హక్కు ఉంది యతు ద్వారా ఈ విషయం మనకు బోధపడుతుంది సూరా నంబర్ నలభై రెండు ఆయుత నంబర్ ఎనభై ఒక్కటిలో అలా తెలిపాడు అల్లా కాకుండా వారికి ఇంకా వేరే ఎవరైనా భాగస్వాములు ఉన్నారా ఇంకా వేరే ఎవరైనా వారి యొక్క దేవుళ్ళు అనేవారు ఉన్నారా వారి యొక్క పెద్దలు ఎవరైనా ఉన్నారా అల్లా అనుమతించనిదే ఏదైనా ఓ ధర్మ మార్గం వారి కోసం నిర్ణయించే వారి భాగస్వాములు ఎవరైనా ఉన్నారా హలాల్ హం విషయంలో ముష్రికులు నిర్ణయాలు అయితే తీసుకున్నారో వారి పూర్వీకులు ఏర్పాటు చేసిన వారు షిర్కు తీసుకొచ్చి దాన్ని ఆరంభించిన వారు అలాంటి వారిని ఎవరైతే నమ్మారో వారి గురించి ఈ ఆయక్ ఈ ఆయక్ అవతరించింది ఎవరి మైక్ ఆన్ వారు గమనించండి వారి చుట్టుపక్కల ఏదైనా సౌండ్ ఉండేది ఉంటే వారు తమ మైక్ ను బంద్ చేసుకోండి చాలా బాగుంటుంది అయితే ఇక్కడ ఈ ముఖ్య విషయం ఏదైతే చెప్పడం జరిగిందో హరియు హలాల్ యొక్క అధికారం కేవలం ఎవరి చేతిలో ఉంది చెప్పడం ఒకసారి అల్లా చేతిలో మాత్రమే కేవలం అల్లా చేతిలో అల్లా అధికారంలో మాత్రమే ఉంది అయితే దీనికి భిన్నంగా రెండు విషయాలు చెప్పబడ్డాయి అవి రెండింటినీ కూడా అర్థం చేసుకోవాలి ఒకటి అల్లా కు కాకుండా ఉంది అని నమ్మడం కూడా ఇది ఘోరమైన విశ్వాసంలో అంతేకాకుండా స్వయంగా ఎవరైనా తనకు ఉన్నది అని అలా ఏదైనా భావిస్తే భావించకున్నా అలాంటి అధికారం తీసుకుంటే అలాంటి పని ఏదైనా చేస్తే అతడు కూడా అవిశ్వాసానికి పాల్పడతాడని ఈ ఆయకు ద్వారా చెప్పడం జరిగింది ఆయన నంబర్ నూట పదహారులో కూడా అల్లాహు తాలా ఈ విషయాన్ని మనకు చాలా మంచిగా అర్థమయ్యే విధంగా మరింత వివరంగా విపులంగా తెలిపారు గమనించండి ఈ ఆయకును అల్లాహీద అబద్ధాలు కల్పిస్తూ ఇది ధర్మసమ్మతం ఇది నిషిద్ధం అని మీ నోటికచ్చినట్లు మీరు అబద్ధాలు పలకకండి గమనించారా చెప్పరు ఎప్పటి వరకైతే అల్లాహ్రంథం కురాన్ నుండి ప్రవక్త సల్ అలిహి వసల్ సహి హీఫుల నుండి ఏ విషయం ఏ ఆధారం వారికి దొరకదు అందు కొరకు ఇక ఎవరైతే దీనికి భిన్నంగా తమ యొక్క పెద్దలకు తమ యొక్క న్యాయమూర్తులకు తమ యొక్క ధర్మవేత్తలకు ఇలాంటి అధికారం ఉంది అని భావిస్తారో అల్లా నిషేధించిన వాటిని వదిలేసి వారు అంటే వారి యొక్క పెద్దలు ఏదైతే నిషేధించారో వాటిని వారు అనుసరిస్తారో సూరతు తౌబాలో దీని గురించి వచ్చిన ఆయత్ చాలా ఖండిస్తుంది ప్రజలలో కొందరున్నారు వారు తమ యొక్క పండితులను తమ యొక్క సన్యాసులను అల్లాకు ఎదురుగా లేదా అల్లాను వదిలి వారిని తమకు ప్రబులుగా చేసుకున్నారు ప్రత్యేకంగా మరియు క్రైస్తవుల గురించి వారి లాంటి మార్గాన్ని అవలంబించిన వారి గురించి అవతరించింది అయితే సరే గమనించండి అహ్బార్ అహుమర్ పదం వచ్చిందో అహ్బార్ ఇది యూదుల పండితులను ఉద్దేశించి చెప్పడం జరిగింది రుహ్బాన్ ఇది క్రైస్తవుల్లో చర్చుల్లో ఉండి ఎవరైతే తమ యొక్క ఆరాధనల్లో నింబనుడై ఉన్నారో వారి గురించి చెప్పడం జరిగింది ఒక్కసారి ముందు ఇతను క్రైస్తవుడు ఇస్లాం స్వీకరించిన తర్వాత ఒక సందర్భంలో ప్రవక్త సల్లల్లాహు అలై వసల్లం వద్దకు వచ్చారైతే ప్రవక్త సలహు అలై వసల్లం సూర తౌబాలోని ఏ ఆయవత్ చేస్తున్నారు పిలావత్ చేస్తూ ఉంటే అది వెంటనే చెప్పాడు ప్రవక్త మేము మా పాస్టర్లను మా యొక్క పాదరి అల్లాకు భిన్నంగా ప్రభువుగా అనుకోలేదు కదా మేము గమనించండి ప్రవక్త ఏమడుగుతున్నారు ప్రవక్త అడిగారు అల్లా హరాం చేసిన దానిని మీ పండితుడు మీ యొక్క పాదరి పాస్టర్ అల్లా హం చేసిన దానిని మీ పాస్టర్ హలాల్ చేస్తే మీరు హలాలని నమ్మలేదా చెప్పాడు అది అల్లా హలాల్ చేసిన దానిని హామంటే నమ్మలేదా అది అన్నాడు అవును అని పతిల్కైగా ఇదే వారి యొక్క ఆరాధన ప్రభుగా చేసుకోవడం అంటే ఇదే ఈ రోజుల్లో కూడా కొందరు ఇలాంటి తప్పిదాల్లో పడి ఉన్నారు కానీ గ్రహించడం లేదు అల్ల న్ ద్వారా నేర్చుకోండి సహావాలు అర్థం చేసుకున్న విధంగా నేర్చుకోండి అర్థం చేసుకోండి కొన్ని నిషిద్ధతలను స్వయంగా కురాన్ లో తెలియబరిచారు మరికొన్ని నిషిద్ధతల గురించి ప్రవక్త సలల్లాహు అయ్యూ సలం ద్వారా తెలియబరిచారు ఉదాహరణకు సూరతుల్ సూర్య నంబర్ ఆరు ఆయుధ నంబర్ నూట యాభై ఒకటి మీరు గమనించారంటే రండి మీకు నేను మీ ప్రభు మీపై నిషిద్ధం చేసిన వాటిని చదివి వినిపిస్తాను అల్లా మీరు అల్లాతో పాటు ఎవరినీ సాటి కల్పించకండి ఏ దానిని కూడా అల్లాతో పాటు భాగస్వామిగా కల్పించకండి నిషిద్ధార్థుల గురించి తెలియజేస్తున్నాడు మధ్యలో తల్లిదండ్రుల గురించి మంచి విధంగా ప్రస్తా వారి పట్ల మనం మెలగాలని తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించండి అని కూడా మీకు తెలియజేస్తున్నాను అంటే ఇక్కడ భావం ఏంటి తల్లిదండ్రులకు వ్యతిరేకంగా వెళ్ళకండి తల్లిదండ్రులకు అవిధేయత చెయ్యకండి మళ్ళీ ఆ తర్వాత సంతాన విషయంలో పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి పేదరికానికి భయపడి మీ సంతానాన్ని హత్య చేయకండి ఈ రోజుల్లో అనేక మంది ఈ చెడుకు పాల్పడుతున్నారు కదా బిడ్డ పుట్టేది ఉంటే ఎవరు కట్టిన కానుకలు జమ చేయాలి ఎక్కువ సంతానం అయ్యేది ఉంటే వారందరి ఖర్చులు ఎలా భరించాలి వారందరికీ నిన్ను తిండి తీసుకురావాలి ఎక్కడి నుండి చదువుల ఫీజులు స్కూల్ ఫీజులు తీసుకురావాలి ఇలాంటి భయాలతో వారు సంతానాన్ని పుట్టిన తర్వాత గానీ పుట్టక ముందు గాని కడుపులో గాని ఏదైతే హత్య చేస్తున్నారో ఇలాంటి కొన్ని విషయాలు అల్లహుతాలి చెప్తున్నారు నిశ్చయంగా మత్తు పదార్థాలు మరియు మృతి చెందిన జంతువులు అలాగే పంది మాంసము మరియు విగ్రహాల వ్యాపారాన్ని విగ్రహాలు పందులు మరియు మృతలు మృతులు అలాగే మత్తు ఈ విషయాలన్నిటినీ కూడా అమ్మడం వాటి యొక్క వ్యాపారం చెయ్యడం ఏ విషయాన్ని తినడం హాడో దాని యొక్క దాని యొక్క వేళ దానిని అమ్మడం మరియు దాని ద్వారా కొంత డబ్బు పొందడం దీన్ని కూడా హరాం చేశాడు ఇక ఇక్కడ ఒక విషయం గుర్తించండి మీరు మనకేమి తెలిసింది హరాం అన్నది ఈ రోజుల్లో మన సమాజంలో కొందరు ఉన్నారు ఏమంటున్నారు కురాన్లో ఉన్న దాన్ని మేము నమ్ముతాము హదీసులు నమ్మముల్లా అస్ఫ్రుల్లా వాస్తవానికి వారు కురాన్ ను కూడా లేదు ఎందుకంటే కురాన్ మనకేం చెప్తుంది అల్లాన్ కు విధేయత పాటించినట్లు ప్రవక్త సలహా మాట వినాలి ప్రవక్తకు విధేయత చూపాలి అయితే ఇక ఎవరైతే కేవలం కురాన్ను నమ్ముతా అని అంటారో అది నమ్మరో మరి చూడండి ఎన్ని నిషిద్ధతలకు వారు పాల్పడతారు ఎన్ని నిషిద్ధ నిషిద్ధతలకు వారు పాల్పడతారు ఎందుకంటే ఇక్కడ ఈ హదీసులో గమనించండి రెండు హదీసులు ఇక్కడ మీకు తెలుపుబడ్డాయి ఏ విషయాలైతే నిషిద్ధంగా ఉన్నాయో వాటిని కొనడం వాటిని అమ్మడం ప్రవక్త సల్లల్లాహు అలై వసల్ వారించారు అని అల్లాహతా నిషేధించాడు అని ప్రవక్త హారా మనకు తెలియపరుస్తున్నాడు ఇంకా సోదర్ మహాశివులారా కురాన్ లో అల్లాహు తాలా కొన్ని ప్రత్యేకమైన నిషిద్ధతలను అక్కడ ప్రస్తావించాడు అవి సర్వసామాన్యంగా ఆహారానికి సంబంధించినవి ఉన్నాయి దాని యొక్క అనువాదం మీకు తెలియబరుస్తున్నాను అల్లాహు తాలా మీపై నిషేధించాడు ఏమిటి మరణించినవి పశుపక్షాదులు అలాగే రక్తం మాట వచ్చింది కనుక చెప్తున్నాను వద్దం హరీఫ్ల గుట్ట మీరు విన్నారు కురా కూడా ఇక్కడ ప్రస్తావన వచ్చింది ఇక ఎవరైతే కురాన్ని నమ్ముతాము హరీష్ను నమ్మము అని అంటున్నారో వారు ఏ హలాల్ మాంసం కూడా తినడానికి హక్కు లేదు ఇది ఒక పాయింట్ చాలా ముఖ్యమైనది తెలియబరుస్తున్నాను గమనించండి శ్రద్ధ ఎవరైతే ఎవరైతే నమ్మాలి హదీసుడు నమ్మే అవసరం లేదు అంటారు కదా వారు హలాల్ చేయబడ్డ ఏ జంతువు కూడా చేసినప్పటికీ తినడానికి హక్కు లేదు వారికి ఎందుకు ఎందుకంటే ఇక్కడ కురాన్ లో వచ్చింది వద్దం అల్లాహుతాల్లా మీపై రక్తాన్ని కూడా నిషేధించాడు అని వచ్చింది కదా అయితే మనం సర్వసామాన్యంగా ఏం చూస్తాము మనం మాంసం కొని ఇంట్లో తెచ్చిన తర్వాత మాంసం లోపల కూడా కొంచెం కొంచెం ఎరుపుతనం కొన్ని సందర్భాల్లో ఎరుపుతనమే కాదు చిన్నపాటిగా రక్తం కూడా మిగిలి ఉంటుంది వాస్తవానికి ఉంటుంది కానీ అలాంటి రక్తం ద్వారా నష్టం ఏమి లేదు అని మనకు హది ద్వారా తెలుస్తుంది సైర్లో ఆ విషయం అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటి మన ఇక్కడ మన సబ్జెక్ట్ హరించి ఉంది కానీ వాటితో పాటు మనం ఒక తెలుసుకుంటూ వెళ్ళాలి ఆ ప్రకారంగా మనం జీవించాలి అప్పుడే మనం సాఫల్యం పొందుతాము ఈ ఆయన మూడవ విషయం అంది యొక్క మాంసము మీపై నిషిద్ధంగా ఉంది అలాగే అల్లా పేరు అని ఇంకా కొందరు బాబాల దర్గాల పేరు మీదలు వదులుతారు జిబాద్ చేస్తారు ఇవన్నీ కూడా హాం అలాగే ఊపిరి ఆడకుండా ఏవైతే చనిపోతాయో జంతువులు పక్షులు మౌకూదూ మరియు ఏ జంతువులకైతే దెబ్బ తగిలి అలా చనిపోతాయో ఏ జంతువులైతే పైనుండి పడిపోయి చనిపోతాయోతు మరియు ఏ జంతువులైతే పరస్పరం ఢీకొని కొట్లాడుకొని ఒకరి ద్వారా ఒకరు నష్టం చేకూర్చి ఈ విధంగా చనిపోతాయో సబురు మరియు ఏ జంతువులనైతే జంతువులు షికారు చేసి చంపుతాయో ఇలాంటివన్నీ కూడా మీ కొరకు హారం కాని ఇక్కడ ఏవైతే తెలుపబడ్డాయో కొన్ని ఊపిరి ఆడకుండా దెబ్బ తల్లి ఎత్తు నుండి పడిపోయి ఇలాంటి వాటి గురించి చెప్పడం జరిగింది ఏమిటంటే అవి ప్రాణం పోకముందు, ముందు ప్రాణంగా ఉన్నప్పుడు మీరు అక్బర్ అని ఒకవేళ రిబా చేస్తే అవి మీ కొరకు హనాల్ అలాగే మాదుబ్ ఇంకా ఏవైతే గురించి ఎక్కడైతే వివాహ చేయడం జరుగుతుందో అలాంటి చోట ఆ స్థానాల వద్ద కూడా మీ కొరకు అలాగే మీరు పాచికల ద్వారా అదృష్టం తెలుసుకోవడం వీటన్నిటినీ హాన్ గావించబడింది అయితే ఇక్కడ ఇవన్నీ విషయాలు మనం ఏదైతే తెలుసుకున్నామో ఇవి మన రోజువారి జీవితంలో ఆహారానికి తిన త్రాగడానికి మరియు పాచికల గురించి ఇక్కడ విషయం వచ్చింది అయితే అల్లాహు అల్లహుతాల వివాహానికి సంబంధించిన కొన్ని నిషిద్ధతల గురించి కూడా పురాణో తెలిపి ఉన్నాడు దీని యొక్క ప్రస్తావన సూర్య నిశా ఐదు వచ్చి ఉంది ఎవరెవరు మీ కొరకు స్త్రీలైతే నిషేధించబడ్డారో మీ తల్లు మీ కుమార్తెలు మీ సోదరీమణులు మీ మేనత్తలు మరియు మీ తల్లి సోదరీమణులు అలాగే సోదరుల కుమార్తెలు మరియు పాలిచ్చిన తల్లి మీతో పాటు పాలు త్రాన్న సోదరి మనులు వీరందరూ కూడా మీ కొరకు నిషిద్ధం ఈ విధంగా వివాహానికి సంబంధించిన కొన్ని నిషిద్ధతలు కూడా కురాన్ లో అలాగే కురాన్ వ్యాపారానికి సంబంధించిన ధనం మరియు సంపాదనకు సంబంధించిన కొన్ని విషయాలు నిషిద్ధంగా ఉదాహరణకు ఈ విధంగా సోదర మహాశునారా అల్లా తన దాసుల పట్ల చాలా కరుణామయుడు ఎంతో కనికరం గలవాడు అయితే మనపై హలాల్ ఉన్న విషయాలు ఏంటి అవి వివరంగా తెలపలేదు ఇక్కడ గమనించండి మనపై హలాల్ మనకు ధర్మ సమ్మతం ఉన్న విషయాల వివరాలు ఏమిటో అవి తెలపలేదు కానీ నిషిధం ఏమిటో వాటి యొక్క వివరాలు మరి మరికొన్ని సందర్భాల్లో దానికి సంబంధించిన మూలాలు మనకు తెలియజేశాడు ఎందుకు ఎందుకంటే ధర్మ సమ్మతం కంటే విషిద్ధం చాలా తక్కువ ఉన్నాయి అల్లా వెంటనే మన హలాల్ చేశాడు అవి చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి లెక్కలోనికి రానివి అందుకరకు అల్లాహోతాలా దాని గురించి వివరం ఇవ్వలేదు కానీ నిషిద్ద ఇవి చాలా తక్కువగా ఉన్నాయి అందువరకు అల్లహత వాటి గురించి వివరంగా తెలిపాడు సూరతులు అనాం సూర నంబర్ ఆరు ఆయట నంబర్ నూట పంతొమ్మిదిలో గత్యంతరం లేని పరిస్థితుల్లో తప్ప మిగతా అన్ని పరిస్థితుల్లోనూ అల్లా ఏ వస్తువుల ఉపయోగాన్ని నిషేధించాడో వాటి వివరాలను మీకు ఆయన ఇది వరకే తెలియజేశాడు వరకు మనం కొన్ని విన్నాము కదా చూడండి జంతువుల విషయంలో ఎంత వివరంగా వచ్చింది సూర్య ఆయన ఐదు నంబర్ మూడులో అయితే వీటి మనకు ఏం తెలిసింది వీటి మనకు ఏం హలాల్ వాటి యొక్క సంఖ్య చాలా పెద్దగా ఉంది దీని విషయాన్ని దీన్ని మనం గ్రహించాలంటే ఆయన నూట అరవై ఎనిమిది చూడండిలోని ధర్మ సమ్మతమైన పరిశుభ్రమైన వాటన్నిటిని మీరు వాటన్నిటిని మీరు తినండి సోదరు మహాశైలారా ఇది అల్లా యొక్క గొప్ప కరుణ దీని గురించి అయితే అల్లాహు తాల హని స్పష్టంగా తెలియవరిచాడు అది తప్ప మిగతావన్నీ కూడా మనకు హలాలుగా ఉన్నాయి మిగతావన్నీ కూడా హలాలుగా ఉన్నాయి కానీ ఈ రోజుల్లో విశ్వాసం చాలా బలహీనమైపోయింది ధర్మం పట్ల అవగాహన చాలా తక్కువ అందు గురించి ప్రజలు ఒక నాలుగైదు సార్లు హలాం గురించి విన్న తర్వాత వారు అనుకుంటారు ఇక మాకు హలాలు ఏదీ లేదు మొత్తం హలా వాస్తవానికి ఇలాంటి ఆలోచన తప్పు సోదరు సోదరి మండలాల ఇలాంటి ఆలోచన తప్పు అందు గురించి షేక్ మహమ్మద్ బిన్ సెహ్ అల్ ముజిద్ హఫీదహుల్లా ఇలాంటి తక్కువ ధర్మజ్ఞానం మరియు అర్థం చేసుకునే యొక్క ఆ భాగ్యం కూడా చాలా తక్కువ ఉన్న వారి గురించి ఒక విషయం ఒక పని ఏం చేశారు కేవలం అర్థం కావడానికి కొన్ని హలాల్ విషయాలను ప్రస్తావించారు ఉదాహరణకు ఒంటే ఆవు మేక కుందేలు లేడి కుండల్లో ఉండే మేక అలాగే కోడి పావురం బాతు పెద్ద బాతు నిప్పుకోడి ఇవన్నీ ఇలా చేస్తే హలాల్ అలాగే చేప మిడత ఇవి చనిపోయినా కూడా హలాల్ ఇక ఈ విధంగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ పోతే తినే విషయాల్లో ఇంత పెద్ద లిస్టు తయారవుతుందో చూడండి చూడండి దానిలో ఇక సముద్రంలో ఉన్న అన్ని కూడా మనకు హలాల్ అని అల్లహతానా ఒక రెండు పదాల్లో చెప్పేశాడు ఎందుకు వాటి సంఖ్య చాలా పెద్దగా ఉంది ఇక లెక్కించుకుంటూ పోతే ఇంత పెద్దలు ఇష్టమవుతుందో చూడండి అలాగే కూరగాయలు శాకాహారాలు హలాలు గోధుమ జొన్న లాంటి లాభదాయకమైన గింజలు హలాల్ ఇక వాటిలో ఇంకా ఎన్నో ఉన్నాయి కదా బార్లి అని ఆ ఈ రోజుల్లో ఇంకా మనం వింటూ ఉన్నాము ఈ విధంగా హలాలే లెక్క వస్తుందా గురించి ఇక్కడ ఏదైనా సందర్భంలో ఎవరైనా మొలిసాబ్ హాం గురించి ప్రసన్నం చేస్తూ కొన్ని విషయాల గురించి హరాం అని చెప్తే సమాజంలో ఉన్న వారు ఎంతో మంది అలాంటి హరాంలో పాల్పడి ఉన్నారు హుద్బాయి అయిపోయిన తర్వాత జుమ్మ ప్రసంగం అయిపోయిన తర్వాత బయటికి వెళ్లి ఓ ఈ మొల్సాని బతకని వాడు మొత్తం హరాం హం హాడు ఇక ఎలా జీవించాలి అసలు విషయం ఏంటంటే మనిషి తన యొక్క ఆలోచన తన యొక్క మది తన యొక్క జ్ఞానాన్ని ఇరుకుగా చేసుకున్నాడు హలాల్ యొక్క లిస్ట్ చాలా పెద్దగా ఉంది నీళ్లు పాలు తేనె మనం ఉపయోగపడే నూనె వెనిగర్ ఇవన్నీ హలాల్ ఉప్పు మిరపొడి మసాలాలు కలప కట్టే ఇనుము ఇసుక కంకర్రాళ్ళు ప్లాస్టిక్ గాజు మరియు రబ్బర్లు ఉపయోగం హలాల్ ప్రయాణానికి ఉపయోగపడే జంతువుల వాహనాలలో రైలు బండ్లలో విమానాల్లో స్టీమర్ పడవల్లో ప్రయాణించుట హలాల్ ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఇంకా ఎంత ఈ రోజుల్లో మనం సౌకర్యాల గురించి ఉపయోగించుకుంటున్నా ఎయిర్ కండిషన్ కూలర్ వాషింగ్ మిషన్ డ్రై మిషన్ పిండి చేసే మిషన్ రొట్టె ముద్దలు చేసే మిషన్ హీమా చేసే మిషన్ రసములు తయారు చేసే మిషన్లు ఇవన్నీ కూడా హలాల్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎంత పొడవైన లిస్ట్ ఉంటుందో గమనించండి నేను ఇవి కొన్ని ఎందుకు ఇక్కడ ప్రస్తావిస్తున్నాను వాస్తవానికి మనం ధర్మ జ్ఞానం నేర్చుకునే ప్రయత్నం చేయాలి నేర్చుకునే ప్రయత్నం చేసామంటే అల్లాతో హిదాయత్ కోరుతూ ఉన్నామంటే ఉదయం తర్వాత ఇలాంటి దువాన్ని నేర్చుకోవడం వీటి ద్వారా ఏమవుతుంది మనకు హలాల్ ఎన్ని ఉన్నాయో అవి తెలుస్తూ ఉంటాయి హరామ్ చాలా తక్కువ అని తెలుస్తుంది హరాం నుండి మనం ఎలా దూరం ఉండాలి ఆ విషయాలు తెలుస్తూ ఉంటాయి సోదరు నారా ఇంకా ఎన్నో విషయాల ప్రస్తావన ఉంది మీరు పుస్తకంలో చదువుకోండి పేజ్ నంబర్ పదిహేను పదహారు ఇంకా దాని తర్వాత దానికంటే ముందు కూడా వాస్తవానికి ఇక్కడ చెప్పడం వల్ల మీకు ఎక్కడ విసుగ్గు కలుగుతుందో అని నాకు ఆ బాధ కలుగుతుంది కానీ చెప్పే విషయం ఏంటంటే హనాలు యొక్క సంఖ్య చాలా పెద్దది హరాం అని ఏదైతే తెలుపడం జరిగిందో వాస్తవానికి వాటి యొక్క సంఖ్య చాలా తక్కువ ఉంది అల్లాహు కాల హాడు అంటే వాటికి సరియైన కృతజ్ఞత కూడా మనం తెలియజేస్తూ ఉండాలి ఏ విషయాలను అల్లా మనల్ని మన కొరకు చేశాడో వాటికి మనం దూరంగా ఉండాలి మరియు దూరంగా ఉండడానికి అల్లాతో దువా కూడా చేసుకుంటూ ఉండాలి ఈ రోజుల్లో చూడండి ఎంతో ప్రశ్నిస్తూ ఉంటారు నాకు ఈ సంపాదన మార్గం తప్ప ఇంకా వేరే ఏది లేదు మరి ఇది హరాం అని విన్నాను కానీ నేను దీన్ని వదులుకుంటే ఉపవాసం ఉండాల్సి వస్తే పిల్లలకు ఏం తెలిపించాలి అడక్క తినాలి వస్తుంది ఇట్లాంటి మాటలు మాట్లాడతారు కానీ వాస్తవానికి ఒకవేళ వారు అల్లాతో భయపడి అల్లాహరాం చేసిన వాటికి దూరం ఉండాలి అని నమ్మకం కలిగి దూరం ఉండే ప్రయత్నం చేస్తే అల్లా తన శుభవార్త ఇస్తున్నాడు ఎవరైతే అల్లాతో భయపడతారో తప్పకుండా వారి యొక్క తక్కువ భయభీతి వల్ల అల్లాహు తాలా వారికి ఏ ఇబ్బంది ఉందో దాని నుండి బయటికి వెళ్ళేటువంటి మార్గాలు అల్లా ప్రసాదిస్తాడు అంతేకాదు ఇంకా అల్లాహో తాలా అతడు ఊహించని మార్గాల నుండి అతనికి ఉపాధిని ప్రసాదిస్తాడు గమనించండి ఇది హరాం హలాల్ కు సంబంధించిన సబ్జెక్టులలో చాలా ముఖ్యమైన ఆయత్ ఇది కూడా సూర్య తలాక్ లో ఉంది అల్లా నిషేధించిన వాటి నుండి మనం ఉండడానికి ఈ ఆయ్ చాలా ముఖ్యమైన ఆయత్ చాలా ముఖ్యమైన ఆయత్ ఎందుకంటే ఇక్కడ అల్లా గొప్ప శుభవార్త ఇస్తున్నాడు ఎవరైతే అల్లా యొక్క తక్కువ పాటిస్తారోహు మహ్రజా అల్లా అతనికి ఇబ్బందుల నుండి ఇర్కాటంలో నుండి బయటికి వెళ్లే మార్గాలు ప్రసాదిస్తాడు సుకు అతనికి ఉపాధినిస్తాడు అతడు ఊహించని విధంగా మరి ఎవరైతే అల్లాపై మాత్రమే అల్లాపై మాత్రమే ఆధారపడి ఉంటారో ఆధారపడి ఉంటారో అల్లా వారి సరిపోతాడు ఈ యొక్క విషయం గమనించండి ఒక పెద్ద నాయకుడు మనకు చెప్పాడు అరే నువ్వు రంది పడే అవసరం లేదు నీకు నేను నీకు తోడుగా ఉన్నాను ఎంత ధీమాతో ఎంత ధైర్యంతో ఉంటారు మీరు అల్లా అంటున్నాడు ఒకవేళ నీకు వాస్తవ వాస్తవంగా అల్లాపై నమ్మకం ఉంది అంటే అల్లాయ నీకు సరిపోతాడు అల్లాయ నీకు చాలు ఈ నమ్మకం మనం కలిగి ఉండాలి అయితే అల్లా కదా ఏ విషయాలను అయితే మనపై నిషేధించాడు వాస్తవానికి ఇందులో అల్లాకు ఏ లాభం లేదు మన కొరకే ఇందులో లాభం ఉంది ఒకటి గొప్ప పరీక్ష కూడా కావచ్చు ఇది అల్లా ఏ విషయాన్ని మనల్ని మనకు నిషేధిస్తాడో అందులో మన కొరకు ఇది ఒక పరీక్ష పరీక్షలో మనం నెగ్గాయమంటే అల్లా వద్ద గొప్ప పుణ్య ఫలితం ఉంటుంది అలాగే ఇలాంటి ఈ నిషేధాల నుండి ఏదైతే మనం దూరం ఉంటామో మన ధర్మాన్ని మన మానాన్ని మన యొక్క ఆరోగ్యాన్ని ఇంకా మన యొక్క బుద్ధి జ్ఞానాలను వీటన్నిటినీ కాపాడుకోగలుగుతాము వీటన్నిటిని కాపాడు గలుగుతాము సహిబుహారిలో వచ్చిన నొమా బా కూడా మనకు ఈ విషయం బోధపడుతుంది ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్ ఏ మాత్రం విద్య లేని వారు కూడా అర్థం చేసుకున్నటువంటి ఉదాహరణల ద్వారా కూడా అక్కడ మనకు తెలియజేశారు సోదర మహాశివులారా అల్ల యొక్క నెక్స్ట్ పాఠం ఏదైతే ఉంటుందో మన మనది అందులో మనం మనపై నిషేధం ఉన్న విషయాలు ఏమేమిటి నిషిద్ధతలు ఏమిటి అవి ఇన్షాల్లా తెలుసుకుంటూ వాటి యొక్క సంక్షిప్తంగా వివరాలు కూడా తెలుసుకుంటూ ఉందాము ఇప్పటి వరకు హరాం హలా విషయానికి సంబంధించిన కొన్ని నియమాలు మరియు దీనికి సంబంధించిన ప్రజలలో ఉన్నటువంటి కొన్ని మూఢ నమ్మకాలు అనండి వారి అజ్ఞానం వల్ల వారిలో ప్రబలి ఉన్నటువంటి కొన్ని తప్పుడు విషయాలను ప్రస్తావించి వాటి ప్రకారంగా సరియైన నమ్మకం ఏముండాలి ఇస్లాంలో నిషిద్ధతలు ఏవైతే ఉన్నాయో వాటి సంఖ్య హలాల్ యొక్క విషయాల యొక్క సంఖ్య దీని గురించి కొన్ని విషయాలు మన ముందుకు వచ్చాయి అల్లా ధర్మాన్ని అర్థం చేసుకొని గ్రహించి మనం హలాల్ ను అవలంబించి నిషేధాల వాటి నుండి పూర్తిగా దూరం ఉండేటువంటి సద్భాగ్యం వల్ల మనందరికీ ప్రసాదించుగాక ఇలాంటి మంచి సదవకాశం ప్రసాదించినందుకు ముందు అల్లాహకు కృతజ్ఞతలు ఆ తరువాత వారి యొక్క నిశ్శబ్దంగా మరియు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను కావడాన్ని మీ యొక్క ఈ రాకను మీ యొక్క వినడాన్ని స్వీకరించుగాక దీనికి బదులుగా పాపాలను మన్నిచించుగాక ఆ السلام عليكم ورحمه الله وبركاته جزاكم الله خيرا بارك الله فيكم تقبل الله جهودكم ويحفظكم بارك الله فيكم ونفع عليك. بكم الاسلام المسلمين ورفع الله قدركم في الدنيا والاخره شيخ ان شاء الله منا